శ్లోకాన్ని అందాము ఇక్కడ తాత్పర్యం ఏమిటంటే ఆహారంలో సమత్వాన్ని తీసుకురావాలి అధికంగా మరీ ఎక్కువ తినకూడదు మరీ ప్రేగు మాడిపోయేట్లాగా తిండి మానేసి అలా నీరసపడిపోయి అలా ఉండకూడదు సమత్వం ముఖ్యం సర్వత్రా సమత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు గీతలో ఆ శ్లోకం అందాము భాష్యకారుల శ్లోకం హీ అర్ధం సంవ్యుతీయముదకస్ వా చతున్న ఏ మోతాదులో మనం భోజనం చేయాలి అన్నది అక్కడ కొంతవరకు చెప్పేవారు తోకం వేసి చెప్పరు గ్రాములు ఇలాగ డెబ్బై ఐదు గ్రాములు ఇడ్లీ ఉండాలి నూట పది గ్రాములు దోశ ఉండాలి ఇలానే ఉండదు ఒకప్పుడు అలా ఉండేది ఈ హోటల్స్లో అది ఫెయిల్ అయిపోయి దాన్ని స్కీమ్ తీసి అలా తూకం ఉండదు కానీ ఓవరాల్గా పరిమాణాన్ని ఎలా చెప్తారంటే ఎవరి మట్టికి వాళ్ళు వర్కౌట్ చేసుకున్నట్లు చెప్తారు మనం భోజనం చేసేప్పుడు తినే అన్నము కూర పప్పులు పులుసులు ఇవన్నీ తర్వాత ఏమైనా లస్సీలు అవి తాగితే అవి డ్రింక్స్ ఏమైనా డ్రింక్స్ అంటే కోక్కు మొదలైనవి ఏమన్నా తాగితే అవి డిజర్ట్ అనే పెడతారు ఒకటి అది అవన్నీ కలిపి సగం అన్న సవిజ మీరు నీళ్లు తప్ప నీళ్ళకి జీరో క్యాలరీస్ ఉంటాయి తెలుసా సంగతి వాటర్ జీరో క్యాలరీస్ ఇంకా వాటర్ మినహాయింగ్ అన్ని క్యాలరీసే కోక్ తాగారు అనుకోండి కోక్ బాటిల్ తాగితే హండ్రెడ్ అండ్ తాగినట్టు అవుతుంది బాడీలోకి వెళ్ళిపోతాయి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్యాలరీస్ చాలా డేంజరస్ ఎనివే ఇవన్నీ కలిపి సగం కడుపులో సగం ఇంకో సగం ఉంటుంది ఆ సగాన్ని మళ్ళీ రెండు భాగాలు చేయండి వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ రెండు వన్ ఫోర్త్లు ఉంటాయి ఒక వన్ ఫోర్త్ నీటితో నింపవలేను భోజనం అయిన తర్వాత నీళ్లు మంచిది భోజనం మధ్యలో అలా నీళ్లు అయితే ఆధునిక కాలంలో ఏమని చెప్తారంటే భోజనానికి ముందు శుభ్రంగా ఒక గ్లాసు నీళ్ళు తాగుతుంటారు ఎందుకంటే మీరు కొంత వాల్యూము కవర్ అవుతుంది స్టమక్ కొంత వాల్యూమ్ ఉంటుంది అది కొంత కవర్ అవుతుంది అప్పుడు ఇంటేక్ తక్కువ ఉంటుంది చేసి భోజనం తక్కువ ఉంటుంది ఒక్కపిసారి మోతాదుని మనం తగ్గించే అవకాశం ఉంటుంది ముందు నీళ్లు తాగి మళ్ళీ ఎండ్లో కూడా నీళ్లు తాగాలి వీలైతే మధ్యలో తాకుండా ఉంటాయి మంచిది పచ్చిమిరపకాయ బజ్జీలు ఇవి వేసుకుని ప్రారంభిస్తే మధ్యలో కూడా తాగాల్సి వస్తుంది దాహం ఎక్కువ వేసి కాబట్టి అలా కాకుండా సాత్విక ఆహారం తింటే బాగుంటుంది ఇక వన్ ఫోర్త్ ఉంటుంది అది వాయు సంచారం కోసం వదిలిపెట్టవలను అవశేషయే వదిలిపెట్టవలేదు మీరు వదిలిపెట్టకుండా అది కూడా కవర్ చేసేస్తారే రోజు అని వదిలిపెట్టవలేదు అది వాక్యం ఇది అక్కడ అయింది ఇక నచాతి స్వప్నశీల జాగ్రత్త నైవ చార్జున అంటే ఇక్కడ కూడా స్వప్న అంటే నిద్ర అని అర్థం ఇక్కడ ఈ శ్లోకంలో స్వప్న శబ్దానికి కళ అని అర్థం కాదు నిద్ర ఆ పదానికి రెండు అర్థాలు ఉన్నాయి కాబట్టి నిద్రపోయే టైం ఎంత అంటే మళ్ళీ సమత్వం ఉండాలి నిద్ర అతి నిద్రా పనికిరాదు నిద్ర తక్కువ అల్ప నిద్రా పనికిరాదు సమంగా ఉండాలి బ్యాలన్స్డ్గా ఉండాలండి మనిషి జీవితం బ్యాలన్స్డ్గా ఉండాలి ఎక్స్ట్రీమ్స్ లో పోకూడదు అతి సర్వత్రా వర్జేది మంచిది ఇప్పుడు పంచదారు లేకపోతే కాఫీ తాగలేరు అలాగే ప్రేమతో స్వామీజీ అంటే ప్రేమ ఓవల్టీన్ తయారు చేస్తారు నేను ఓవల్టీన్ తాగినండి అసలు నాకు ఓవల్టీన్లు బోర్నీటాలు ఇలాంటివి నేనేం తాగను స్వామీజీకి ప్రేమగా చిక్కటి పాలల్లో ఓవల్టీన్ వేసి రెండు పంచ రెండు సంచాలు పంచదార వేసి నా ముందు పెడితే దాంట్లో ఒక్క చుక్క కూడా నేను నోట్లో పెట్టుకోలేను పళ్ళు మంటలు పుట్టే పంచదార అవసరం కాఫీలో పంచదార వేసుకోవాలి కానీ ఊరికే ఎక్కువ వేస్తే ఏమిటవుతుంది కథలో పంచదార పంచదార మంచిది తీయగా ఉంటుంది మధురమైన పదార్థం కానీ మధురం అతి అయితే ఇక నా టైట్ పాయసం కూడా ఊరికే మీరు ప్రేమగా ఇంకో చించాడు ఎక్కువ పారిస్తే దాంట్లో పంచదార కెమె పళ్ళు పోతాయి కాబట్టి అతి సర్వత్రా వద్దే బ్యాలెన్స్డ్గా ఉండాలి భగవాన్ నమ మహర్షి చెప్పేవారు బహుశా చెప్పే ఉంటాను ఈ మాట మూడు సమానంగా ఉండాలి అన్న భోజనం నిద్ర వాక్కు మాట్లాడకూడదు ఎక్కువగా ఎక్కువగా అతి ప్రసంగం చేయని వాడు మాట్లాడితే ఆ మాటకి విలువ ఉంటుంది ఎందుకంటే ఆ వెయిట్ చేసి సైలెన్స్లోంచి పుడుతుంది ఆ మాట వేరే అధిక ప్రసంగి చేసేవాడికి ఓ మాటలోంచి ఇంకో మాట పుడుతుంది ఓ వాక్యంలోంచి మరో వాక్యం పుడుతుంది అది దానికి విలువ ఉండదు అలా కాకుండా తక్కువగా మాట్లాడేవాడికి మిత భాషకి ఆ సైలెన్స్ ఇన్నర్ సైలెన్స్లోంచి మాట వస్తుంది అప్పుడు అది చాలా విలువైన మాట అవుతుంది సత్యం కూడా అవుతుంది దట్ ఇన్నర్ బీయింగ్ ఇన్నర్ సైలెన్స్ ఇన్నర్ అవేర్నెస్ అని అంటారు అంతర్ముఖత్వము సంస్కృతంలో అంటారు అది చాలా ముఖ్యం అది మనం ఆవిష్కరించుకుని దాంట్లో స్థిరపడ్డ తర్వాత మీరు లౌకిక కార్యాలని ఎలా చేసినా కూడా సక్రమంగానే చేస్తారు సమంగానే బ్యాలన్స్డ్గానే చేయగలుగుతారు కాబట్టి ప్రస్తుతంలో నిద్రపోయే సమయం ఎంత ఉండాలి అని ఆలోచిస్తే అది కూడా బ్యాలన్స్డ్గా ఉండాలి నచ్చ అతి స్వప్నశీలస్య అతి నిద్ర అతి నిద్ర అంటే ఏంటంటే రాత్రి తొమ్మిదిన్నరకి బాగా హెవీగా డిన్నర్ ఏదో చేసేసి వరకు నిద్రపోయి పొద్దున్న ఏడున్నరకి లేవడం మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంటకి మళ్ళీ హెవీగా భోజనం చేసేసి ఇంకో గంటన్నరసేపు నిద్రపోవడం అలాగే ఉండకూడదు మధ్యలో ఆఫీస్లో ఖాళీగా ఉన్నప్పుడు అలా జోగుతో ఉండడం ఇలాగ అతి నిద్ర పనికిరాదు అనిద్ర అల్ప నిద్ర అది పనికిరాదు కొంతమంది ఏం చేస్తారంటే రెండింటికో మూడింటికో లేచేసి ఇంకా అక్కడి నుంచే స్నానం చేసి జపం మొదలు పెడతారు బ్రాహ్మ ముహూర్తము అని మాట వస్తుంది బ్రాహ్మ ముహూర్తానికి డెఫినేషన్స్ ఏవో ఉన్నాయి నాలుగున్నర ఘడియలని ఘడియలని ఏదో లెక్క సూర్యోదయానికి ముందు నాలుగున్నర ఘడియలు ఘడి అంటే ఇరవై నాలుగు నిమిషాలు వేసుకోండి నాలుగున్నర ఘడియలు అంటే ఎంతో పెద్ద శాస్త్రం ఇంత అక్కర్లేదు మనకి ఏది అనుకూలమో అది చూసుకుని సరిపట్టుకుంటే సరిపడుతుంది ఇలా లెక్కలు వేసుకుని అలాంటి టైం తెలుసుకుని పెట్టి చేస్తే ఆ తర్వాత సో నాలుగున్నర ఘడియలు అంటే హండ్రెడ్ అండ్ ఎయిట్ మినిట్స్ అయింది అంటే సుమారు రెండు గంటలు అయింది దగ్గర దగ్గరగా సో సూర్యోదయం ఆరింటికి అనుకోండి రెండు గంటలు అంటే నాలుగు గంటలకి జపం మొదలు పెట్టాలనుకోండి వీడెన్నింటికి లేవాలి మూడింపావుకో మూడున్నరకో మినిమం మూడు పావుకు లేవాలి మూడింపావుకు లేచి స్నానాధికం కూర్చొని ఒక మాల తిప్పేపటికి వస్తుంది మాల ఒళ్ళో వేసుకొని నిద్రపోతూ ఉంటాయి అలా ఏదో ఉపయోగం కాబట్టి నిద్ర తక్కువ ఒక పని పొగలు యాక్టివ్గా ఉండాలి అసలు వీడు పొద్దున్న ఏడు అయ్యేప్పటికి నిద్రముఖంతో ఉన్నాడు అనుకోండి అంటే వీడు రెండింటికో మూడింటికో లేచిన వాడు ఏడు గంటలకు ఎలా ఉంటాడు నిద్రముఖంతో ఉంటాడు జోగిపోతూ ఉంటాడు లేకపోతే ఇనాక్టివ్గా ఉంటాడు అలా ఉండకూడదు కాబట్టి నిద్ర అనేది కూడా యోగ్యమైన మోతాదులో ఉండాలి ఎంత నిద్ర యోగ్యము అనే ఒక ప్రశ్న అది కూడా ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది భాష్యకారులు చూడండి తథా నచాతి స్వప్నశీల యోగో భవతి యోగము అంటే చిత్త ఏకాగ్రత అని అర్థం అంటే మనస్సు ఒక చెదరగొట్టిన తేనె పట్టులా ఉంటుంది మనుషుల మనస్సు తేనె పట్టు ఎలా ఉంటుంది అక్కడ కాముగా ఉంటుంది మీరు పొడపాయ దోషులు ఇలా చెదరగొట్టారనుకోని ఎలా ఉంటుంది అలా ఉంటుంది వీళ్ళ మనస్సు జనుల మనస్సు సంసారుల మనస్సు అలా ఉంటుంది నడుచు ఉంటాయి మనసులో నేను ఒకసారి లాస్ ఏంజలస్ వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి కనపడింది నాకు క్లాసెస్కి అవి వచ్చింది అమ్మాయి షీ షీ పార్చెడ్ విత్ హర్ పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ తోటి షీ సపరేట్ అమ్మాయి ఎందుకు సెపరేట్ అయిపోయావు బాగానే ఎరగబరగ బాగానే ఉండేవాడు కదా ఎందుకు వైట్ ఇడ్ డూ దట్ అని అడిగాను నేను అంటే చాలా కావాల్సిన అమ్మాయి వైట్ వుమన్ అంటే చెప్పిందా అవి చెప్పింది ఏమిటంటే అతని అతని మైండ్లో ఎప్పుడు సినిమా రీల్ ఒకటి తిరుగుతూ ఉంటుందండి నేను పట్టు నేను పళ్ళ ఎక్కువ వచ్చి రీలు పెట్టేసాను ఎప్పుడో ఏదో రీల్ తిరుగుతూ ఉంటుంది ఒకటి అర్థమైందండి పాయింట్ సో టేప్ రికార్డర్లో రీల్ పెట్టేసి ఆన్ చేసి పడేశారనుకోండి అది ఏమిటవుతుంది తిరుగుతూ ఉంటుంది ఆ సౌండ్లు అదే వీడియో బొమ్మ ఒకటి పెట్టేసి ఆన్ చేసి అలా తిరుగుతూ ఉంటుంది అలాగా ఏదో ప్రపంచంలో అలా తిరిగిపోతూ ఉంటుంది మైండ్ చాలా అల్లకల్లోలంగా ఉంటుంది అది నెగిటివ్ ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్స్ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఇస్తారు విషయం తెలియటం కోసం దట్ ఈజ్ వన్ ఎక్స్ట్రీమ్ ఆ స్థితి ఉండకూడదు ఎనీథింగ్ క్లోజ్ టు దట్ కూడా ఉండకూడదు మనస్సు ప్రశాంతంగా ఉండాలి ఏకాగ్ర చిత్త సంపాదించుకోవాలి అది యోగము ఉంటాయి యోగ యోగ అర్థం అది యోగము అంటే ఏదో గడ్డలు మీసాలు పెంచడము దయచేసి ఇలా తల్లకిందులుగా పది నిమిషాలు నిలబడడం అది అది కూడా యోగానికి ఆరంభావస్థలు గడ్డాల మీసాలు అయితే యోగం కాదు శీర్షాసనం వేస్తే మంచిదే మీరు ఎప్పుడైనా గమనించారో లేదో మీ మనస్సు అలజడిగా ఉన్నప్పుడు మీరు ఆసనం వేయలేరు ఏ ఆసనమూ వేయలేరు మనస్సు ఏకాగ్రంగా కొంతైనా శాంతంగా ఉంటే మీరు శీర్షాసనం వేయగలుగుతారు శీర్షాసనం బాగా వేసే అభ్యాసం ఉన్నవాడు కూడా అలాగా వీళ్ళు మనస్సు అల్లకల్లోలంగా ఉంటే క్షీర్శాసనం వేయలేరు మీకు తెలుసా మల్లీశ్వరి అయినా ఒక ఆమె ఉండేది ఆమె మనకి బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చింది వెయిట్ లిఫ్టింగ్లో శ్రీకాకుళంలో ఉండేది ఆవిడ చాలా చాలా గొప్ప దేశానికి పేరు తీసుకొచ్చింది మల్లీశ్వరి ఆవిడ పేరు ఆవిడని అడిగారు ఏమా నువ్వు బ్రాంజ్ మెడల్ సంపాదించావు సిల్వర్ మెడల్కి కానీ గోల్డ్ మెడల్ కానీ ప్రయత్నం చేసావా అని అడిగారు మన పత్రికల వాళ్ళు అడుగుతారు కదా అడిగితే నేను వై సెల్వర్ నేను గోల్డ్కే ప్రయత్నం చేశాను కానీ నాకు చేయి జారిపోయింది అని చెప్పింది ఎందుకు చేయి జారిపోయింది అని అడిగారు అడిగితే నా మనస్సు బాగులేదు అందుకోసం చేయి జారిపోయింది అని చెప్పింది చూడండి పాపం అంటే మనస్సు కనుక బాగున్నట్లయితే ఆ అల్లకల్లోలం ఏం లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఉండుంటే నెగ్గేసి ఉంది ఆవిడ గోల్డ్ నెగ్గుంది పాప మనస్సు యొక్క బలం శరీరంలో ప్రకటన అవుతుంది వెయిట్ లిఫ్టింగ్ అంటే అది మనస్సు మీద ఆధారపడి ఉంటుందని ఆవిడ చెప్పగానే చెప్పింది సరే అక్కడతో మన పాఠానికి అది సరిపడుతుంది ఫినిష్ చేసేస్తా స్టోరీ ఎందుకు మనస్సు ఎందుకు బాగులేదని అడిగారు అంతకు ముందు రోజు రాత్రి ఆ కోచి మిగతా అఫీషియల్స్ కలిసి పాలిటిక్స్ ప్లై చేసి అల్లరి పెట్టి నన్ను ఏమో ఇష్టం చేశారని చెప్పిందా చూసారా ఈ కోచి వెళ్ళి హెల్ప్ చేస్తాడంటే ఆపోజిట్ చేసి ఎనివే కాబట్టి యోగము ప్రసన్నమైన మనస్సు ఏ మనస్సు ప్రసన్నంగా ఉంటుందో అట్టి మనస్సే ఏకాగ్రమవుతుంది ఆ విధంగా ప్రసన్నము ఏకాగ్రము మనస్సే శాంతిని కలిగి ఉంటుంది అటువంటి శాంతమైన మనస్సుకే ఆ తత్వము జ్ఞానము ఉదయిస్తుంది అది స్పిరిచువాలిటీ అంటారు అది స్పిరి దట్ ఈస్ స్పిరిచువాలిటీ డే వన్ మనకు అటువంటి స్పిరిచువాలిటీ రావాలని అపేక్షించడం అనవసరం అది తూమర్చి అవుతుంది కానీ మీరు ఏ సాధన చేసినా పూజ చేసినా తీర్థయాత్ర చేసినా ఏది చేసినా ఈ దిశలో నడిపించిదైతే ఉపయోగపడుతుంది ఈ దిశలో నడిపించకుండా దీనికి ఉపయోగం దీనికి సంబంధం లేకుండా ఉందనుకోండి అది వేస్ట్ దాని పేరు ఎలా ఉన్నా వేస్ట్ ఇప్పుడు సపోజ్ మీరు తీర్థయాత్రని ఏ తిరుపతి వెళ్ళారనుకోండి తిరుపతి కాకపోతే మనం మరో చోట కాశీ వాళ్ళు అయితే వెళ్ళారనుకోండి వెళ్ళేప్పుడు ప్రయాణంలో అలజడి ఆందోళన అక్కడ మకాములో అలజడి ఆందోళన అక్కడ క్యూలో తోసేయటం పొడి ఇది అది అలజడి ఆందోళన తర్వాత ప్రసాదాలు కొనుక్కోవడంలో అలజడి ఆందోళన మళ్ళీ వాపస్ వచ్చేప్పుడు అలజడి ఆందోళన ఆ తీర్థయాత్ర ఏమీ ఉపకారం లేదు చిత్రగుప్తుడు అకౌంట్లో పుణ్యం వేస్తాడని అనుకుని సంతృప్తి పడ్డం తప్ప దానివల్ల ఏమీ ఉపయోగం లేదు అంతకంటే ఇంట్లో కూర్చుని ధ్యానం చేసుకోవటం మేలు కాబట్టి ఎందుకంటే ఆ యోగము యోగము అంటే మనస్సు యొక్క ప్రసన్నత ఏకాగ్రత శాంతి అది యోగం యోగం పదానికి నేను అనేక పదాలు చెప్పాను సో దట్ యూ నో ఇట్ క్లియర్లీ అది యోగము ఈ యోగం సిద్ధించాలి ఆహారంలో సమత్వం ఉండాలి నిద్రలో సమత్వం ఉండాలి వ్యవహారంలో సమత్వం ఉండాలని తరువాతి శ్లోకం నిద్రలో సమత్వం ఉండాలి అతి నిద్ర పనికిరాదు అల్ప నిద్ర పనికిరాదు అతి మాత్రం జాగ్రత్త యోగోవతి చానా అతి అతిగా నిద్రపోయేవాడికి కూడా యోగము సిద్ధించదు అసలే నిద్రపోని వానికి యోగము సిద్ధించదు అయితే ఒక రికమెండేషన్ ఎలాగా ఎన్ని గంటలు రికమెండ్ చేస్తారు అంటే చూడండి యోగాభ్యాసం అంటే యోగాసనాలవి వేసి శవాసనము అవి వేసే అలవాటు కనుక ఉన్నట్లయితే కొంతసేపు యోగాసనం వేయటం శవాసనం వేయటం అటువంటి సందర్భం ఉన్నట్లయితే ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ఇస్తే మినిమం ఐదున్నర గంటలు మినిమం అది యోగాసనం యోగాసనాలు శవాసనం వేసి అలవాటు లేకపోతే ఆరు గంటలు మినిమం వేసుకోండి ఆరు నుంచి ఏడు గంటలు నిద్ర చాలా మోడరేట్గా ఉంటుంది పెర్ఫెక్ట్ సమం కొంచెం నిద్రపోయే అలవాటు ఉందనుకోండి ఇంకో హాఫ్ అన్ నష్టం లేదు సెవెన్ అండి హ్యాఫ్ మ్యాక్సిమం కప్ మ్యాక్సిమం ఎయిట్ ఇంకా అంతకంటే మీరు స్ట్రెచ్ చేయకూడదు ఎయిట్ అవర్స్ అయితే దీంట్లో రహస్యం చెప్తా మీరు దాని గురించి ఎంత చేయొద్దు అది అలాగే ఉంటుంది న్యాచురల్గా అలాగే ఉంటుంది మీరు దాన్ని డిస్టర్బ్ మీరు ప్రవేశించి డిస్టర్బ్ చేయకుండా ఉంటే అలాగే ఉంటుంది ఎటు వచ్చి విషయంలో మాత్రం మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఆహారం సక్రమంగా ఉన్నట్లయితే నిద్ర తేడా రాదు రాత్రి మీరు తీసుకునే ఆహారం సక్రమంగా ఉంటే మీకు నిద్ర డిస్టర్బ్ కాదు మామూలుగా మన జనాలు ఏం చేస్తారంటే పెండికైనా వెళ్తారు వెళ్ళి బఫే ఏముంటాయి హైలీ ఆయిల్ రోస్టెడ్ ఫుడ్ ఉంటుంది బిర్యానీ అంటాయి బిర్యానీ అంతా ఎందుకంటే హైదరాబాద్లో కూర్చుని అలా అంటే మళ్ళీ కాంట్రవర్సీ కూడా వస్తుంది చాలా ఆయిలీగా ఉంటుంది టూ మే స్పైస్ ఉంటుంది స్పైసెస్ చాలా ఎక్కువగా ఉంటాయి చాలా ఆయిలీగా ఉంటుంది ఇంటెన్స్ టేస్ట్ ఉంటుంది లైట్ టేస్ట్ కాదు ఇంటెన్స్ టేస్ట్ ఉంటుంది హెవీ అయిపోతుంది ఆయిలీ ఫుడ్ హెవీ అయిపోతుంది అటువంటి ఫుడ్డు మీరు తినేసి రాత్రి లేట్గా తినేసి పదిన్నర పదకొండు పన్నెండు పదకొండున్నర పన్నెండు ఇంటికి పడుకుని నిద్రపోయారు అనుకోండి మీకు నిద్ర పట్టదు సరిగ్గా నిద్ర చాలా లోతైన నిద్ర గాఢమైన నిద్ర పట్టదు ఆ డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది మొన్న నడుపుతుంది మీరు ధ్యానం ఏం చేస్తారు ఇలాగ పెళ్లిళ్ల సీసన్ మూడు నెలలు ఉంటుంది ఈ మూడు నెలలలో డజన్ పెళ్లిళ్ళు మీరు డజనే ఇంకా ఎక్కువ అటెండ్ అవుతారు ఇలాంటివి మీ మొత్తం యోగం కూడా డిస్టర్బ్ అయిపోతుంది మళ్ళీ దాన్ని గాడి మీద పెట్టడానికి చాలా కష్టం రైలు పట్టాలు తప్పితే మళ్ళీ దాన్ని పట్టాల మీద పెట్టడానికి చాలా కష్టం ఉన్నాయి పట్టాల మీద ఉన్నంతసేపు రైలు తోయడానికి పెద్ద కష్టం అక్కర్లేదు పట్టాలు తప్పిన తర్వాత ఏ ఇంజిను తోయలేదు అలా అయిపోతుంది తర్వాత శ్లోకం యుక్తాహార విహార్యం యుక్తచేష్ట కర్మసు యుతస్వప్నావబోధ యోగో దుఃఖ గీతలో బోధించే పద్ధతి ఒకటి ఉన్నది దానికి అన్వయ నిషేధ పద్ధతి అని అంటే ఏదైనా ఒకటి చెప్పేప్పుడు ముందు పాజిటివ్గా చెప్పడం దాన్ని అన్వయము నెగిటివ్గా చెప్పడం అదే కొత్త విషయం కాదు అదే విషయం నెగిటివ్గా చెప్పడం దాన్ని నిషేధం ఉంటారు ఈ రెండు కూడా చెప్తారు పరిశ్లోకంలో యోగము ఎలా సిద్ధించదో చెప్పారు ఈ అధిక నిద్రపోయేవాడికి యోగం రాదు అసలే నిద్ర వాడికి రాదు ఎక్కువ తినేవాడికి రాదు అసలే తినని రాదు యోగము ఎలా రాదో చెప్పారు పరిశ్లోకంలో ఇప్పుడు యోగం ఎలా వస్తుందో చెప్తున్నారు రెండు టాపిక్ ఒకటే మరో మరో టాపిక్ అనుకున్నాడు ఒకటే టాపిక్ని నిషేధముఖంగా పద పదహారో శ్లోకంలో చెప్పారు అన్వయముఖంగా పదిహేడులో చెప్తున్నారు ఇది గీత యొక్క పరిపాటు అన్వయము నిషేధము రెండు ఉంటాయి ఒకప్పుడు అన్వయం ముందు నిషేధం తర్వాత ఉంటుంది మరొకప్పుడు నిషేధం ముందు అన్వయం తర్వాత ఉంటుంది అది కూడా పద్ధతి గీతలో నిషేధం ముందు అన్వయం తర్వాత మెథడ్ ఎక్కువ మోర్ దట్ ఈజ్ మోర్ ఫ్రీక్వెంట్గా ఉంటుంది అన్వయం ముందు నిషేధం తర్వాత లెస్ ఫ్రీక్వెంట్ ఉంటుంది కాబట్టి నిషేధాత్మకమైన బోధ చాలా బాగుంటుంది చాలా వేదాంతము ఇట్ ఈస్ ఎ నెగిటివ్ టీచింగ్ నెగిటివ్ అంటే మీరు నెగిటివ్ యాటిట్యూడ్స్ పాజిటివ్ యాటిట్యూడ్స్ పర్సనాలిటీ డెవలప్మెంటు దాంతో మీరు కన్ఫ్యూజ్ చేయొద్దు అదంతా సంసారం అనేది దానికి వేదాంతానికి సమన్వయం లేదు నెగిటివ్ అంటే ఇక్కడ ఏమిటంటే రాంగ్ నోషన్స్ ఏవైతే మనం మనస్సులో పెట్టుకుని ఉంటామో వాటిని అన్నింటినీ కూడా త్రోసిపుచ్చుట దట్ ఈస్ ది నెగిటివ్ రాంగ్ నోషన్స్ని క్షాళన చేయుట ఇప్పుడు చీపురు పుట్టుకుని పిలిచేయటం పేరు నెగిటివ్ అంటే పొద్దున్నే మీరు చీపురు పుట్టుకుని హాల్ పిలిచేస్తున్నారనుకోండి నెగిటివ్ అది మంచి నెగిటివా లేకపోతే మంచిది కాదంటారా నెగిటివ్ అది నెగిటివే కదా అది ఫైనల్గా చీపురు కూడా బయట పారేసి చీపురు కూడా ఎక్కడో దాచిపెడతారు హాలు మధ్యలో ప్రతిష్ఠిస్తారా చీపురిని అలా సెంటర్లో ఎలా బెటర్ అది కూడా ఎక్కడో హాలు పారేస్తారు అది కూడా నెగిటివే చీపురు కూడా నెగిటివే అంతా నెగిటివే ఎందుకని అలాగా That is how the life is. You can see that you are fresh air conditioning. That is why the car is in the air conditioner and the window is open and the blower is closed. When you are closed, the window is closed. This is negative. So, negative is very important. Anyway, now we are talking positive. అన్వయముఖంగా చెప్తున్నారు యోగం ఎలా దొరుకుతుంది ఎలా దొరకదో చెప్పారు ఇప్పుడు ఎలా దొరుకుతుందో చెప్తున్నారు భాష్యకారులు అదే అంటారు కథం పునః యోగోభవతి మీరు యోగం ఎలా దొరకదో చెప్పారు ఎలా దొరుకుతుందో చెప్పండి కథం పునః యోగ భవతి ఇది ఉచ్యతే అనే ప్రశ్న రావటం సహజం దానికి సమాధానం చెప్పబడుతోంది ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడికి రెండు పదములు చాలా ఇష్టం ఒకటి సమా రెండు యుక్త సమ అంటే బ్యాలన్స్డ్ యుక్త అంటే ఫోకస్ అప్రోప్రియేట్ అప్రోప్రియేట్లీ ఫోకస్డ్ యోగ్యమైన మీరు యోగ్యమైన అనే అర్థం అన్నారు ఆ పదం వచ్చింది యోగ్య అనే పదం యుజ్ అనే ధాతువు నుంచి యుజ్ యోగ యోగ్య యుక్త ఇవన్నీ కూడా యూజ్ ఒకే ధాతువు నుంచి వస్తారు యోగమునకు అర్హము కనుక యోగ్యము యోగా నుంచి ఎప్రచయం చేస్తే యోగ్య వచ్చింది కాబట్టి యుక్త అంటే యోగ్యమైన అప్రాప్రియేట్ బ్యాలన్స్డ్ ఫోకస్డ్ అల్టిమేట్ గా మనం యోగము ఏదైతే అపేక్షిస్తున్నామో యోగము అంటే ఆత్మ సాక్షాత్కారము అల్టిమేట్ గా కమ్యూనియన్ విత్ ఈశ్వర కమ్యూనియన్ ఈశ్వరునితో కమ్యూనియన్ ఎక్కడ జరుగుతుంది ఈశ్వరుడు ఉన్న చోటకి మనం వెళ్తే దొరుకుతుంది జరుగుతుంది ఇక్కడ వీడు కూర్చుంటే కమ్యూనియన్ ఎలా అవుతుంది ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఈశ్వరుడేమో కాశీలో ఉన్నాడంటే వీడు రైలు కాశీ పోతాడు అక్కడ కమ్యూనియన్ అని అలాగేం కాదు నాట్ దట్ కైండ్ ఆఫ్ కమ్యూనియన్ ఇక్కడ ఈశ్వరుడు హృదయంలో ఉన్నాడు హృదయంలో ఎలా ఉన్నాడండి హృదయంలో మూల నక్కి కూర్చుని ఉన్నాడా అదే ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాడు ఎరుక రూపంగా ఉన్నాడు సచిదాత్మ రూపంగా ఉన్నాడు హృదయంలో ఆ హృదయంలో ఉన్న ఈశ్వరునితో ఐక్యాన్ని పొందాలి దాన్ని కమ్యూనియం ఇప్పుడు విడిపోయి ఉన్నామన్నమాట లేకపోతే ఐక్యం ఎందుకు విడిపోయి ఉన్నాం గనక ఎందుకు విడిపోయి ఉన్నాము మనస్సుతో దేహంతో తాదాత్మ్యాన్ని చెందటం ద్వారా మనం విడిపోయి ఉన్నాము మనస్సు దేహము అనాత్మ వాటితోటి అవే ఆత్మని భ్రమపడి మనము ఆ సచిదాత్మ నుంచి దూరమై ఉన్నాము మళ్ళీ ఆ సచిదాత్మకి దగ్గర అవ్వాలి ఎలా అవుతారు నెగిటివ్ గానే నెగేషన్ దేహమునందు ఆత్మ బుద్ధిని తిరస్కరించటం మనస్సునందు ఆత్మబుద్ధిని తిరస్కరించటం ద్వారా మీరు సచ్చిదాత్మతో విలీనం అవుతారు దాని పేరు యోగం అదే ఈశ్వర సాక్షాత్కారం దాని పేరే ఈశ్వర దర్శనం మిగతాది తీర్థయాత్రాధికం ఏదైనా ఉంటే దీనివైపు నడిపించేదైతే ఉపయోగపడుతుంది దీనివైపు నడిపించనిది అనవసరం వీర్థం అయితే సమాజంలో స్పిరిచువాలిటీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉండదు చాలా గడబడగా ఉంటుంది అదో రకంగా నడుస్తూ ఉంటాం సరే గీతా విద్యార్థులు అట్లీస్ట్ వాళ్ళైనా స్పష్టంగా ఈ సత్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది మంచిది ఆహారము విహారము యోగ్యంగా ఉండాలి యుక్త ఆహార విహారస్య ఆహారం యోగ్యంగా ఉండాలి అంటే చెప్పాను కదా అతి పనికిరాదు అసలే మరీ తక్కువ పనికిరాదు అలా ఉండాలి ఆహా సో ఎక్కడో కథల్లో చదివేసి అదే ఒక తులసి జలం నోట్లో వేసుకుని ఒక మిల్లెడు నీళ్ళు నోట్లోకి పోసుకుని ఉండిపోయాడు అని కథల్లో అలా చెప్తాడు కథలో ఒక్క బిసరు సెన్సేషన్ లేకపోతే కథ ఏమి ఉంటుంది సెన్సేషన్ ఉండాలి కథలు అంటే అలాగే ఉంటాయి లేకపోతే దానికి అట్రాక్షన్ ఉండదు మామూలుగా మన జీవితంలో ఉన్నట్టుగా అన్ని సాఫీగా ఉంటే కథే ఉంటుంది కాబట్టి కథలో చెప్పింది మీరు లిటరల్గా పాటించేస్తే నీరసం వచ్చేసి ఇంకా యోగం ఉండకుండా అయిపోతుంది కాబట్టి అతి పనికిరాదు అసలే మరీ తక్కువ పనికిరాదు యుక్తంగా ఉండాలి ఆహారం ఆహారం అంటే నోట్లో వేసుకునేది మాత్రమే ఆహారం అని మీరు కంట్లో వేసుకునేది కూడా ఆహారం సినిమాకి వెళ్ళి మూడు గంటల సేపు చూశారనుకోండి మనస్సు ఏకాగ్రంగా ఉంటున్నాయి సినిమాలో ఆ మూడు గంటల సేపు కంట్లోకి అలా వేసేసుకుంటూ ఉంటారు అది కూడా ఆహారమే ఇలా చెవులకి పెట్టేసుకునే వింటున్నారు కొంతమంది ఏం చేస్తారంటే ఇళ్లలోనూ రేడియో ఆన్ చేస్తారు పూర్వం రేడియో ఇప్పుడు టీవీలో అవి ఉండొచ్చు రేడియో ఆన్ చేస్తారు ఆ రేడియోలో పాటలు వస్తూ ఉంటాయి ఏదో సినిమా పాటలు వస్తూ ఉంటాయి సినిమాపాటికి సినిమా పాటికి మధ్యలో నిర్మ సర్ఫ్ లక్స్ ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ ఉంటాయి ఎన్ని లక్స్లు పెట్టుకుంటుంటారంటే అడ్వర్టైజ్మెంట్ లక్స్ ఏ రోజు రాత్ర ఏదో సబ్ అడుగుంటాం ఉద్దాకా లక్స్ నిర్మా అది వింటూ ఉండడం అలా వింటూ ఉండడం వీళ్ళకి మ్యూజిక్ పిచ్చి ఉంటుంది కదా అందు గురించి ఏం చేస్తారంటే ఆ నిర్మాకి కూడా ఒక మ్యూజిక్ పెడతాడు నిర్మాకి మ్యూజిక్ ఎందుకండి లక్స్కి మ్యూజిక్ ఏమిటి లక్స్ అంటే దీ సోపుచ్ యూజ్ టు వాష్ ది బాడీ అండ్ నిర్మా నిర్మాక ఏదో పాక సో నిర్భాగ మ్యూజిక్ ఏమిటి వీళ్ళ తలకండి అంటే మరి వాళ్ళు ఎందుకు పెడతారు వాళ్ళకి తెలుసు మ్యూజిక్ అనవసరం అని కానీ మరి ఈ పబ్లిక్కి అవసరం కాబట్టి పెడతారు కాబట్టి పొద్దున్నే అలా మ్యూజిక్ వింటూ ఉన్నాం మ్యూజిక్ దానికి లలిత సంగీతం అంటే సంగీతం బాగా రాకపోతే లలిత సంగీతం దాని అర్థం అది అది లలిత అంటే లలిత అంటే తేలికైనా అర్థం ఆ పదానికి అర్థం తేలిక మంచిది అలా ఎంతసేపు వింటారు మ్యూజిక్ ఉదన్న ఆరింటికి నిద్రలు అయితే కాఫీ కాచడం మొదలు పెడతారు అప్పుడు మొదలవుతుంది ఈ మ్యూజిక్ దీనికి వివిధ భారతీయునికి ఒకప్పుడు అలా ఉండేది ఇప్పుడు ఏముందో నాకు తెలీదు అది మళ్ళీ ఎప్పుడు పూర్తవుతుందంటే పన్నెండింటికి భోజనం అయిన తర్వాత నిద్రపోయే ముందు పూర్తి అప్పుడు కూడా పూర్తవు అలా వింటూనే నిద్రలోకి జారుకోవడం మళ్ళీ అరగంట నిద్రలు తర్వాత కంటిన్యూ అవుతుంది అలాగ చెవిలోకి అధికంగా తీసుకోవటం అది చెవికి ఆహారం ఇక ముక్కుకి ఆహారం ఊరికే స్ప్రేలు చేసుకుంటూ ఉండటం ఐదు ఐదు నిమిషాలతో అరగంట ఒకసారి ఇలా స్ప్రే చేసుకోవటం పెర్ఫ్యూమ్స్ సబ్బులో పెర్ఫ్యూమ్స్ సబ్బులో పెర్ఫ్యూమ్ ఎందుకండి ఒంటి మీద మురికి పోగొట్టేయడానికి పెర్ఫ్యూమ్ ఎందుకు సబ్బులో పెర్ఫ్యూమ్ ఎందుకు తాగి నీళ్లలో పెర్ఫ్యూమ్ ఎందుకు తినే అన్నంలో పెర్ఫ్యూమ్ ఎందుకు ప్రతి చోట పెర్ఫ్యూమ్నవసరం కదా సో నెత్తి కొబ్బరి నూనె రాసుకున్నారనుకోండి దానికి పెర్ఫ్యూమ్ ఎందుకు ప్రతిదానికి సుగంధిత పెట్టుకుని విభూతికి పెర్ఫ్యూ సన్యాసి పెట్టుకుని విభూతికి పెర్ఫ్యూమ్ ఎందుకండి సో ఈ పెర్ఫ్యూమ్ పిచ్చి అది వాడు పెర్ఫ్యూమ్ అంటే ఏమి వేస్తాడు అనుకుంటున్నారు చీప్ సింథటిక్ పెర్ఫ్యూమ్స్ వేస్తాడు వెరీ చీప్ అంటే చాలా చాలా తక్కువ క్వాలిటీ ఉంటుంది వాటికి మంచిది కాదు లంగ్స్ని దెబ్బతీస్తాయి లంగ్స్లో చాలా థిన్ ఫీలింగ్ ఉంటుంది లంగ్స్లో ఆ ఫిల్మ్ ఆక్సిజన్ అని అబ్జార్బ్ చేసుకుని కార్బన్ డైఆక్సైడ్ ని ఎక్స్పెల్ చేస్తుంది ఆ ఎక్స్చేంజ్ ప్రాసెస్ ఆ థిమ్ మెంబ్రెయిన్ ద్వారా జరుగుతుంది ఆ మెంబ్రెయిన్కు ఉండే పోర్స్ లో ఈ పెర్ఫ్యూమ్స్ వెళ్ళి కూర్చుంటాయి అలాగే అది ఎంత చెడ్డదో మీరు ఆలోచించండి ఇప్పుడు మీ ఇంట్లో వాటర్ ఫిల్టర్ ఉంటున్నాయి వాటర్ ఫిల్టర్ ఎప్పుడైనా వారానికి పదిహేను రోజులకోసారి తీసి ఆ ఫిల్టర్ క్లీన్ చేయాలా ఎందుకని అది క్లాక్ అయిపోతాయి ఈ పిక్ అంతా సరిగ్గా అదే పరిస్థితి లంగ్స్ కూడా అవుతుంది ఈ పెర్ఫ్యూమ్స్ వల్ల దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి కాబట్టి అధికంగా పెర్ఫ్యూమ్స్ను కూడా స్వీకరించకూడదు అలాగే స్పర్శ విషయంలో వస్త్రం అనేది నాజూకు ఉండకూడదు ముదక ధరించాలి నాజూకైన వస్త్రాన్ని ధరించకూడదు కొంచెం ముదకగా ఉండాలి నాజూక్ అంటే ఇటు సిల్క్ ఇప్పుడు నేను చూసినంతలో నెల నెల మెరిసిపోయే సిల్క్ డ్రస్ వేసుకున్నటువంటి సన్యాసి ఇట్ ఈస్ ఎన్ ఎబరేషన్ బైట్ సెన్ ఇట్స్ ఎన్ ఎబరేషన్ సన్యాసికి నెలమెల మెరిసిపోయే సిల్క్ ఖరీదైన సిల్క్ ఎందుకండి అనవసరం కదండి ఏదో మొదకది ఏదో వేసుకుంటే సరిపడుతుంది అయితే ఒకప్పుడు మాకు దొరికింది మేము వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు సిల్క్ దుందనుకోండి మొదకది లేదనుకోండి ఇప్పుడు మొదటి ఎక్కడికి పొడిగడతారు అదే వేసుకో కాలక్షేపం ఇప్పుడు ఒకప్పుడు సిల్క్ ఖరీదు తక్కువ ఉంటుంది మొదకది ఖరీదు ఎక్కువ ఉంటుంది కద్దరి ధర ఖరీదు ఉంటుంది కాబట్టి అటువంటి ప్రాక్టికల్ డీటెయిల్స్ కూడా మనం వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కానీ ఫ్యాషన్ కోసం నాజూకైనటువంటి వస్త్రధారణ ఫ్యాషన్ వస్త్రధారణ ఇవన్నీ కూడా సాధకులకి చాలా యోగ్యమైన విషయాలు తప్పు అయితే పిల్లలు అప్పుడే పెళ్ళాడి హార్మీమోన్కి వెళ్తున్నవాడు వాడేదో సినిమాలో చూసేదో పొట్టి ఒక్క వేసుకున్నారంటే అందం సందంగా ఉంటుంది కానీ అదేదో పోన్లే కానీ అని మనం అనుకోవచ్చు కానీ మధ్య వయస్సులో ఉన్నవాళ్ళు పిల్లలకు ఆదర్శంగా ఉండవలసిన వాళ్ళు ఫ్యాషన్లో ఇది పెట్టుకుంటే అది ఎంత యోగ్యంగా ఉంటుంది గృహస్థులకే తగదన్నట్టుగా ఉంటే అలాంటిది మేము గీత చదువుకుంటున్నాం వేదాంతాన్ని ఇప్పుడు యోగా పట్టు యోగా మాకు కావాలన్న వాడికి ఫ్యాషన్లు ఎందుకండి కాబట్టి స్పర్శ విషయంలో కూడా అది కూడా ఆహారమే దానిని కూడా అధికంగా స్వీకరించరాదు మరీ కొన్ని డ్రస్సులు ఉంటాయి అది కట్టుకుంటే నడువు ఉండిపోతుంది బరువు ఉంటుంది పంచి ఉంటుంది ఐదు కేజీలు ఉంటుంది అలాంటివి ఎక్కడ కట్టుకుని తిరుగుతాం ఏదో కొంత లైట్గా ఉన్నది కూడా అనిపిస్తుంది కాబట్టి వన్స్ అగైన్ వెరీ బ్యాలెన్స్డ్ నాట్ టూ హెవీ నాట్ టూ లైట్ చాలా హెవీగా ఉంటాయండి కొన్ని పంచలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారో జనాలు పట్టుకొస్తారు వెతికి వెతికి పట్టుకొస్తారు అది మా ఊరి చేతికి భుజం వేసుకుంటే భుజం కొంచెం బిక్స్ అంత హెవీ అలాంటివి ధరించడం కష్టం మొదట పేరుతో కాబట్టి అప్రోప్రియట్గా బ్యాలన్స్డ్గా ఉండాలి ఆహారము ఇక విహారము విహారము అంటే లైఫ్ స్టైల్ అని అర్థం లైఫ్ స్టైల్ మీరు జీవన శైలి జీవించే పద్ధతి సో ఓ శ్లోకం ఒకటి ఉంది కాస్త్ర వినోదేన కాలో గతి ధీమతాం వ్యసనైన చ మూర్ఖానా నిద్రయా కలహేనవా అని మనం గమనించదగ్గ సమాచారం ఒక రోజులో ఏకువ టైము తెలుగుగా ఉండే టైము అదో పదహారు గంటలో పదిహేడు ఉంటుంది కదా ఈ టైము ఈ పద్నాలుగు పదిహేను గంటల సమయం మనకి ఎలా గడుస్తుంది అని అంచనా వేసుకోవాలి అంటే దాంట్లో ఉద్యోగం చేసుకునేవాళ్ళు కదా ఉద్యోగం టైం తీసేసి మిగతాది అంచనా వేసుకోవాలి కాల్ మీ కూడా అనుకోండి ఎనిమిది గంటలు మైనస్ చేయండి ఇంకా ఏడు గంటలు ఉంది అది ఎలా గడుపుతున్నాడు సాధుకుడు ఉన్నాడు అనుకోండి అయితే నాలాంటి సన్యాసి ఉన్నాడు అనుకోండి వీడికి ఏం ఉద్యోగ సద్యోగమే ఉండదు కదా ఎవరో భోజనం పెడతారు తిని కూర్చోవడమే కదా వీడికి పదిహేను గంటల టైం ఉంటుంది ఈ పదిహేను గంటల టైము ఎలా గడుపుతున్నాడు ఎలాగోలా గడపాల్సి ఉంటున్నాం అలాగ శిలాప్రతిమలా అయిపోయి కదా ధ్యానం ఎంతసేపు చేస్తారు ముప్పై నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు మళ్ళీ సాయంకాలం ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు అప్తిమం మరి మిగిలిన టైం హౌ ద టైమ్ ఈజ్ స్పెండ్ దానికి విహారము అని పేరు విహారయాత్ర అనుకున్నారు దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ విహార మీ డైలీ టైమ్ను మీరు ఎలా ఖర్చు చేస్తున్నారు ఎలా గడుపుతున్నారు సో బుద్ధిమంతులైతే కావ్యశాస్త్ర వినోదంతో కాలాన్ని గడుపుతారు మీకు ఏదైనా కొంచెం ఖాళీ టైం ఉందనుకోండి వినోదంగా ఉల్లాసంగా ఉండాలని ఉందనుకోండి అప్పుడు మీరు కావ్య వినోదము శాస్త్ర వినోదము కావ్య వినోదం మహాకవి కాళిదాసు లేకపోతే మహాకవి కాళిదాసు నేను ఉరికే సంస్కృత ప్రీతితో అన్నాను మీకు ఏ తెలుగులో కూడా మంచి మంచి కావ్యాలు అస్తమానం నన్నయే చదివే ఎక్కర్లేదు ఆధునిక కాలంలో కూడా మంచి మంచి కవులు ఉన్నారు ఏదో ఒక మంచి మంచి కథా రచయితలు ఉంటాయి సినిమా రచయితల్లో కూడా మంచి రచయితలు ఉంటాయి మంచి కవులు ఉంటాయి ఆ కవిత సౌందర్యాన్ని ఆస్వాదించే సౌదయతో ఉండాలి కానీ కవిత్వం సర్వత్రా ఉన్నది ప్రకృతి సౌందర్యం ఎలా అయితే సర్వవ్యాపకంగా ఉందో అలాగే జనులలో మంచి కవితాశక్తి ఉన్నటువంటి మహా మహా బుద్ధిమంతులు సర్వత్రా ఉంటారు అటువంటి ఒక క్లాస్ వినోదం ఉండాలి ఎంటర్టైన్మెంట్ కూడా ఒక క్లాస్ ఉండాలి సో మ్యూజిక్ మీద వినోదం మ్యూజిక్ ఎంజాయ్మెంట్ అంటే ఒక క్లాస్ మ్యూజిక్ని ఎంజాయ్ చేయాలి బుద్దికి చక్కగా ఒక ప్రశాంతిని కలిగించే మ్యూజిక్ ఎంజాయ్ చేయాలి అంతేగాని హెవీ మెటల్ రాక్ మ్యూజిక్ అని మొదలుపెట్టారనుకోండి చాలా ఎక్సైటింగ్ అయిపోయి వీళ్ళంతా హోనం అయిపోతున్నట్టుగా ఉంటుంది ఆ ఆ మ్యూజిక్ వినేప్పుడు మమ్మల్ని పూర్వం మ్యూజిక్ ని కూర్చుని పడతారు మ్యూజిక్ ని కూర్చుని పడతారు శాస్త్రీయ పద్ధతిలో కూర్చుని ప్రశాంతంగా కూర్చుని కూర్చుని ధ్యానం చేసినట్టుగా కూర్చుని పడతారు వ్యాకరణంలో కౌమిదిలో మాకు దృష్టాంతం ఇచ్చారు తిష్టన్ గాయతి నిలబడి పాడుతున్నాడు అని నిలబడి పాడడం చాలా విడ్డూరమైన సమాచారం కూర్చుని పాడాలి ఎందుకంటే మ్యూజిక్ అన్నది లయ దాంట్లో లయ ఉంటుంది అంటే విలీనం ఒకట నాదము లయ ఇవన్నీ ఉంటాయి ఆ కూర్చుని ఒక ఆసనంలో కూర్చుని ఇలాగే కూర్చుని పాడతారు తిష్టన్ గాయతి నిలబడి పాడుతున్నాడు అంటే అర్థమేటి అంటే ఆ పాటలో నాదము లయ ఇలాంటివి లేవన్నమాట దాంట్లో ఇంకేదో ఉంది హిడిమ్ము ఇలాంటివి ఇవో ఉన్నాయి వీడు తిష్టన్ కాదు తిష్టన్ కూడా కాదు ఎలా పడతాడు ధావన్ గాయతి పరిగెత్తుతూ పడతాడు పరిగెత్తడం అంటే ఇంత స్టేజ్ ఉంటుంది ఆ మధ్యలోకి వస్తాడు వచ్చి ఆ మైకి ఇలా ఎత్తేసుకుంటాడు ఇలా ఎత్తేసి దాంతో ఎదరవాళ్ళను కొట్టేస్తాడేమో అన్నట్టుగా తిప్పేస్తూ అట్నించుటూ ఇట్నించుటూ పరుగులు తీస్తూ పడతాడు ధావన్ గాయతి అది అటువంటి మ్యూజిక్ కొన్ని చూసారా చాలా ఎక్సైట్ అవుతుంది అంచెత్త ఆ మ్యూజిక్ పాడివాడే కాకుండా వినేవాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు హైపర్ యాక్టివ్గా ఉంటారు కూర్చోలేరు వాడు అంచతన మీరు చూస్తే వాడు చెవులో ఏదో పెట్టుకుని పెద్ద దయ్యమంతా పెట్టుకునే ఇప్పుడు చిన్న చిన్నవి వచ్చాయి ఇలా పెట్టుకుంటాడు పెట్టుకుని మామూలుగా ఒక్కడు ఉంటాడు ఒక్కడు ఉండే ఇలా ఇలా అంటూ ఉంటాడు అంటే రెస్పాండింగ్ టు దట్ మ్యూజిక్ అటువంటి పద్ధతి ఇప్పుడు మనం ఏ యోగాన్ని గురించి మాట్లాడుతున్నామో దానికి ఆపోజిట్ అటువంటి వినోదం ఉండకూడదు అటువంటి వినోదాన్ని అవాయిడ్ చేస్తే మంచిది ఓపెసరు ఉంటే పర్వాలేదు కాబట్టి ఆ విహారం అన్నది కావ్యశాస్త్ర విహారంగా వినోదంగా ఉండాలి తప్ప అటువంటి అసందర్భమైనటువంటి విహారము వినోదము కూడా తగదు మూర్ఖుల యొక్క కాలం గడిపి విధానం ఎలా ఉంటుందంటే కలహేనవ ఎవరితో ఒకటితో ఎవరడి పెడుకోవడం ఏదో దెబ్బలాట ఏదో కలహానికి అనేక కారణాలు గిల్లి కజ్జ పెట్టుకోవడం అని ఉంటుంది గిల్లితే దెబ్బలాట ప్రారంభం అవుతుంది ఇంక తర్వాత తిట్టుకోవచ్చు ఒకళ్ళో గిల్లి కజ్జ ఎదరవాడు పరుషమైన మాట అన్న క్షమించి సౌమ్యంగా ఉంటే కలహం ఆగిపోతుంది కలహానికి ఒక నియమం ఉన్నది ఇద్దరి వివేకం ఉంటే కలహం ఉండదు వివేకం ఉంటే కలహం ఎందుకు ఉంటుంది ఇద్దరిలో ఒకళ్ళకి వివేకం ఉన్నా కలహం ఉండదు ఇద్దరూ కూడా అవివేకులైనప్పుడు మాత్రమే కలహము ఉండును ఇది ఒక రూల్ ఇది ఇదో సిద్ధాంత వాక్యం కాబట్టి ఏదో పని కట్టుకుని కలహాన్ని పెంచుకుంటూ కలహాన్ని ఉన్న కలహాన్ని తగ్గించుకోవాల్సింది లేని కలహాన్ని సృష్టించుకుంటూ కలహంలో చాలా టైం గడిచిపోతుంది మీకు తెలియకుండగా అవర్స్ డేస్ వీక్స్ మంత్స్ కలహంలో గడిచిపోతుంది మనస్సు కలహం చేతనం బాగా ఎంగేజ్ అయిపోతుంది కలహం మనస్సును చాలా గట్టిగా ఎంగేజ్ చేస్తుంది రోజుకి పదహారు గంటలుంటే సుమారు పది పన్నెండు గంటలు కలహమే ఎంగేజ్ చేసి పెట్టేస్తుంది మీరు దాంతో ఎంగేజ్ అయిపోయి అలా టైం గడపకూడదు కలహం ఉంటుందో ఒకసారి కార్నర్లో ఉంటే పర్వాలేదు కానీ అంత ఓవర్ వెల్మింగ్గా ఉండకూడదు అలాగే వ్యసనం పేకాట ఎంత పేకాట రాయలను చూసారా రాత్రి వాళ్ళు ఏడింటికో ఆడింటికో మొదలు పెడతారు భోజనం వాళ్ళ దగ్గరికే పట్టుకెళ్ళిపోవడం బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చేస్తే అవి తినేస్తారు ఆటకే అటకి మధ్యలో తినేస్తారు కాఫీలు తాగేస్తారు టీ తాగేస్తారు ఇంకా అన్నీ అక్కడే రెండైతే అప్పుడే అప్పుడే సూర్యాస్తమైన ఆయనంత ఫ్రెష్గా ఉంటాడు వాడు రెండు గంటలు పొద్దున్న ఐదున్నర అయితే ఇంకో కౌంటు చూపిస్తాడు ఐదున్నర అయిపోయిందిరా ఇంకా లేవరా అంటే కూడా లేవరు ఆ తర్వాత ప్యాకెట్ అయిపోయిన తర్వాత ఏ మూల పడి దుంగరాగా పడి నిద్రపోతాడు సో ఆ రకంగా వ్యసనచ మూర్ఖాణం కాలం ఇలా గడపకూడదు ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్స్ ఎక్స్ట్రీమ్ ఉంటాయండి మీరు అది గమనించండి ఎగ్జాంపుల్స్ ఎప్పుడు ఎక్స్ట్రీమ్ ఉంటాయి మనలో ఎవరు అలా ఉండరు కానీ మనలో వాటి ఛాయలు ఉంటాయి ఎవరి మటుకు వాళ్ళు చూసుకోవాలి ఆ ఛాయల్ని గుర్తుపెట్టి తీసుకుర అందుకోసం పాఠం సో ఆ విధంగా ఆహారము విహారము యుక్త కర్మసు చాలా ఇంపార్టెంట్ మనిషి ఎందు కర్మాసక్తి అని ఉంటుంది చాలా క్రిటికల్ ఆస్పెక్ట్స్ మీరు మనస్సు పేచేసి మనస్సుని పేచే ఫోకస్ ఉండాల్సి ఉంటుంది అదొక కండిషను తిరిగే గాలివాటంగా వింటే ఉపయోగం లేదు రెండో కండిషన్ ఏమిటంటే మీకు ఓపెన్ మైండ్ ఉండాలి మీకు ఆల్రెడీ ఏవో ఫిక్సేషన్స్ ఉంటే పనికిరాదు ఓపెన్ మైండ్ టోటల్లీ ఓపెన్ మైండ్ ఉండాలి ఆయన ఏదో అలాగే చెప్తూ ఉంటాడనో అయితే గీత అలాగే ఉంటుందనో ఆ దీనికి ఇప్పటి నుంచే కంగారేమిటి రిటైర్ అయిన తర్వాత చూసుకోవచ్చానో ఏదో సమ్ కైండ్ ఆఫ్ బ్లాక్ మెంటల్ బ్లాక్ మీకు ఉన్నట్లయితే ఇట్ విల్ నాట్ బి యూస్ఫుల్ ఏమీ ఉపయోగం ఎనీవే చాలా క్రిటికల్గా ఉండే పాయింట్ కాబట్టి నేను అలా చెప్తూ ఉంటాను ఇక్కడ పాయింట్ ఇక్కడ విషయం ఏమిటంటే కర్మ కర్మ అనేది ఒక ఏరియా మన జీవితంలో ఒక ప్రధానమైన స్పియర్ లైఫ్లో ఒక ప్రధానమైన అంశం కర్మ వాస్తవంలో దేహంలో ప్రాణం సేపు కర్మ నడుస్తూనే ఉంటుంది కర్మ అంటే యాక్షన్ యాక్షన్ అనే ఒక స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ యాక్షన్ ఉన్నప్పుడు యాక్టివ్ యాక్షన్ అంటారు ఓవరాల్ లైఫ్ యాక్టివ్ లైఫ్ అని తీసుకుంటే యాక్టివిటీ అని లైఫ్ ఆఫ్ యాక్షన్ సో ఎటువంటి యాక్టివిటీ మన జీవితంలో ఉన్నది అన్నది మనం చూసుకోవాలి సాధారణంగా మనిషి జీవితంలో ఈ యాక్టివిటీ అన్నది కలుపు మొక్కలు విస్తరించినట్టుగా విస్తరిస్తుంది ఇప్పుడు పొద్దున్న నుంచి రాత్రి పడుకునేదాకా బిజీగానే ఉంటాడు ఏమిటా బిజీ ఎందుకు పనికిరాని బిజీ ఎంత బిజీగా ఉంటాడంటే ఇలా రెండు నిమిషాలు ఐదు నిమిషాలు దేహాన్ని మనస్సుని నిశ్చలంగా పెట్టి కూర్చోడానికి టైం లేదు కూర్చోడానికి మనస్సులో ఆ స్పేస్ ఆ తీరిక లేదు అనే లెవెల్కి వెళ్ళిపోయి అంత హై లెవెల్కి వెళ్ళిపోయి ఉంటాడు మనిషి డెంట్ హ్యావ్ టైం మీరు చూడండి ధనాన్ని సంపాదించటానికి అధికారాన్ని సంపాదించటానికి ఆ తృష్ణ ఆ గ్రీడ్లో ఉన్న మనుషులకి వీళ్ళు ఏదో కడుపులో నొప్పో ఏదో వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అంటాడు చూడండి మీరు రోజు పొద్దున్న కానీ సాయంకాలం కానీ అరగంట సేపు వాక్ చేయాలి ఇంకో అరగంట సేపు మెడిటేషన్ చేయాలి లేకపోతే ప్రాణాయామ చేయాలి అని చెప్తారు అంటే వీడు ఏమంటాడంటే నాకు టైం లేదు అని చెప్తాడు దేనికి మెడిటేషను వాకింగ్ ఎక్సర్సైజు దేనికి ఆరోగ్యం శారీరక మానసిక ఆరోగ్యం కోసం దానికి టైం లేదన్నాడంటే వాడు ఇంకెందుకు పనికొస్తారండి జీవితంలో పలికొస్తుంది అంటారా రోజు స్టాడైపోతుంది ఏం చేస్తున్నాడు పదిహేను నిమిషాలు కూడా నిశ్చలంగా కూర్చోడానికి వీలు లేనంత బిజీ అయిపోయేటంటే వాణ్ణి ఆ కర్మక్షేత్రము ది లైఫ్ ఆఫ్ యాక్టివిటీ ఇట్ హ్యాస్ ఓవర్వెల్మడ్ హిమ్ వాడిని మిందేసి కప్పేసి ఇంకా వాడిని వాడిని నలిపేస్తుంది వాడి ఈ గట్స్ కన్స్యూమ్డ్ బోయ్ దాట్ అలాగా జీవితం అయిపోతుంది చాలామంది ఆధునిక కాలంలో దిస్ ఈజ్ ఎ బేన్ ఆఫ్ ప్రొఫెషనలిజం ప్రొఫెషనల్ లైఫ్ అలా ఉంటుంది ఇట్స్ బేన్ ముఖ్యంగా ఈ కంప్యూటర్ ఇంజనీర్స్ వాళ్ళ యొక్క జీవిత శైలిని చాలామంది సైకాలజిస్టులు పరిశీలన చేసి వాడు పది పన్నెండు గంటల ఆ కంప్యూటర్ ముందు కూర్చుంటాడు దాంతో రాత్రి తొమ్మిది అయ్యేప్పటికి వాడి మైండ్ అలా హై స్పీడ్లో తిరుగుతూ ఉంటుంది దాన్ని అన్వైండ్ చేసి రెండు మెతుకులు తిని పడుకోవాలి అన్వైండ్ చేయలేదు మీరు అలాగా పది ఎందుకంటే ఇంకా చేయాల్సిన వర్క్ ఉంటుంది ఈ వర్క్ ఎలాంటిదంటే మీరు పది యూనిట్లు వర్క్ చేసేపడికి ఇంకొక ఇరవై యూనిట్లు కొత్త వర్క్ పుట్టుకొస్తుంది ఆ ఇరవై యూనిట్లు పూర్తి చేసిస్తే ఇంకొక యాభై యూనిట్లు పుట్టుకొస్తుంది అలా పుట్టుకొస్తుంది వరకు సంసారము అది ఎండ్ అవద్దు మన గోల్స్ అవి ఎప్పుడు కంప్లీట్ కావు గోల్స్ కంప్లీట్ కావు కాబట్టి అంత మిథ్య అల్టిమేట్లీ ఇట్ ఈజ్ నథింగ్ ఇన్ఇట్ అంతా కూడా థిన్ పోతుంది చాలా భయంకరమైనటువంటిది కర్మక్షేత్రం లైఫ్ లైఫ్ ఆఫ్ యాక్టివిటీ దా అది మనల్ని ఓవర్వెల్మ్ చేసి పరాభూతుల్ని చేసేసి మన జీవితాన్నంతా కూడా కప్పేసి మనకి ఊపిరి పీల్చుకోవడానికి కానీ ధ్యానం చేయడానికి కానీ ఆఖరికి రామనామాన్ని ప్రశాంతంగా ఉచ్చరించే అవకాశం కూడా లేకుండా అటువంటి యాక్టివిటీ హైపర్ యాక్టివిటీ అంటారు ఈ హైపర్ యాక్టివిటీ ఆఫ్ ది మైండ్ అది దేహంలో ప్రకటమవుతూ ఉంటుంది లైఫ్ను నడిపిస్తూ ఉంటుంది ఈ హైపర్ యాక్టివిటీ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ డిసీజ్ అది ఒక రోగం ఆ విషయాన్ని గుర్తించి కర్మక్షేత్రంలో మార్పులు తీసుకురావాలి ఎటువంటి కర్మలు మనం చేయాలంటే ఫోకస్డ్గా ఒక చిత్తశుద్ధితో లక్ష్యశుద్ధి కలిగినటువంటి కర్మని మాత్రమే ఎంచుకుని దాన్ని హృదయపూర్వకంగా దాన్ని స్వీకరించి మనకుండే శక్తి యుక్తి దాంట్లో ప్రవేశపెట్టి ఈశ్వరార్పణ బుద్ధితో నిష్కామంగా చేయగలిగితే అది యథార్థమైన కర్మయోగం కర్మయోగం వైపు అడుగులు వేసేట్లాగా చేయటం అవసరం ఆ కర్మక్షేత్రాన్ని శుద్ధి చేయాలి మీకు ఒక రూల్ ఒకటి చెప్తా ఈ జీవితంలో ఈ జగత్తులో ఈ జీవితంలో అవసరమైన కర్మలను చేయటం కష్టం కానీ అనవసరమైన కర్మలని దూరంగా పెట్టడం మరింత కష్టము మీరు అర్థం ఎన్ని అనవసరమైన పనులు చేస్తారంటే జనాలు ఎందుకు పనికిరాని పనులు వాటి చుట్టూ ఏదో ఒక హైప్ ఒకటి క్రియేట్ చేసి చేసుకుంటూ పోతుంది కూర్చుని ధ్యానం చేయదా అంటే అది మినహాయింటి అన్ని చేస్తాయి కాబట్టి ఆ కర్మక్షేత్రంలో ఒక సమత్వాన్ని ఒక బ్యాలన్స్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అది ఉన్నప్పుడే యోగము సిద్ధిస్తుంది పైన నెగిటివ్ గా చెప్పింది ఇప్పుడు పాజిటివ్ గా చెప్తున్నారు పైన ఏమని చెప్పారు అతి స్వప్నము స్వప్నం అంటే నిద్ర కల కాదు అతి స్వప్నము అంటే అతి నిద్ర అసలే తక్కువ నిద్ర పనికిరాదు అన్నారు ఇప్పుడు ఏమంటున్నారు యోగ్యమైన నిద్ర ఉండాలి యోగ్యమైన జాగ్రత్త అవస్థ మెలకువ ఉండాలి అని అంటున్నారు మనం ఎనఫ్ చూసాము ఇప్పుడు ఈ కండిషన్స్ని మీరు సాటిస్ఫై చేస్తే మూడు కండిషన్స్ చెప్పారు ఈ మూడు కాదు నాలుగు యోగ్యమైన ఆహారము యోగ్యమైన విహారము యోగ్యమైనటువంటి లైఫ్ ఆఫ్ యాక్టివిటీ యోగ్యమైనటువంటి నిద్ర వేకువా ఆ నిద్రా తెలివి ఈ నాలుగు అంశాలని మీరు కనుక సాటిస్ఫై చేస్తే మీకు యోగము సిద్ధిస్తుంది యోగము సిద్ధిస్తే ఏమిటి వస్తుంది కదా జీవితంలో దుఃఖం అనేది మనం ఏమనుకుంటామంటే జీవితంలో దుఃఖము డబ్బు లేకపోవడం చేత ఉందనుకుంటాడు గుండ సంపాదిస్తాడు దుఃఖం అలాగే ఉంటుంది పోదు ఎక్కడికి వైగా ఇంకా కాంప్లెక్స్ అవుతుంది మరింత జటిలం అవుతుంది పెరుగుతుంది వాల్యూ పెరుగుతుంది జటిలం అవుతుంది రాజకీయ అధికారం సంపాదిస్తాడు డబ్బు అవసరమైన దానికంటే ఎక్కువ సంపాదించిన చేసే నెక్స్ట్ పని ఏమిటండీ